ఔషధ కృతజ్ఞతాస్త్రహళ షర్వశి మధ్య సర్వాధికారి దేవా మరి నేను చేసిన ప్రతి పాపని చాపనిపోయాను ప్రభావం అందరం ప్రవా ప్రభావ ప్రవా చుప్రభా దీని దిన ప్రభావ నీ యొక్క వాకింగ్ ఎదిగిన సహాయపడమని సాధించండి దేవాయ చుప్రభా ప్రతి దిగంగుడు ప్రభుత్వం మీ పండికి నడిపించండి దేవా ఇంకెంత మంది బుడలుస్తాయి రాలేదు ప్రభావ వాళ్ళందరినీ కృతలు చేసుకుంటండి ప్రభావ వారిని యొక్క ప్రొజెస్ ప్రతి వారితో మీరు మాట్లాడుకోండి ప్రతి భాషలో మా రుద్ర పరిపాలండి పెట్టుకునేలాగా సాయంత్రం ఇవాళ చిత్ర మాకు నడిపించలేదు ప్రార్థిస్తుంది నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు ఇసు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు క్రమైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవు క్రమైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవో ఎసయ్యా ఎసయ్యా నేనుండలేనయ్యా ఎసయా ఎస్యా నేనుండలేనయ్యా శనమైనా నివులేక నేనుండలేనయ్యా శనమైనా నివులేక నేను ఉండలేనయ్యా నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు ఇసు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు జీవించుచున్నది నేను కాదు క్రీస్త నాలో జీవిస్తున్నాడు చున్నది నేను కాదు క్రీసేసే నాలో జీవిస్తున్నాడు ఏదై ఏదేమైనా నాకు వేసే కావాలి ఏదేమైనా నాకు వేసే కావాలి ఎవరేమన్నా నాకు వేసే కావాలి ఎవరేమన్నా నాకు వేసే కావాలి నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ చిత్తం చేయుట నాకు ఆనందం నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను నీ చిత్తం చేయుట నాకు ఆనందం నీ ప్రతి లోబడి ఉంటాను ఏమిచ్చిన నీకు స్తోత్రాలే ఏమి స్తోత్రాలి ఏమి ఇవ్వకపోయిన వందనాలి ఏమి ఇవ్వకపోయిన వందనాలి నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు ఈ లోకాన్ని నేను పెంటగ ఎంచాను నీ కోసమే నీ ప్రేమ కోసమే ఈ లోకాన్ని నేను పెంటగ ఎంచాను నీ కోసమే నీ ప్రేమ కోసమే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైన నీ మీ అది నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు శ్రమ శత్రువైనను శ్రమాయనను నిన్ను నన్ను వేరు చేయలేవు శత్రువైనను శ్రమాయనను నిన్ను నన్ను వేరు చేయలేవు ఎసయ్యా ఎసయ్యా నేనుండలేనయ్యా ఎసయ్యా ఎసయ్యా నేనుండలేనయ్యా జనమైన నీ నీవు లేక నేనుండలేనయ్యా జనమైన నీవు లేక నేనుండలేనయ్యా నుండి నన్ను ఎడపాపు వారెవరు అలలు థ్యాంక్ యూ ప్రెజర్ ప్రజలు శ్రమల ై సంతోషముతో సహంతు్రమల నియూ ఏసుకై సంతోషముతో సహించిన వారమైతే ఏ లుదు ఆయనతో సహించిన ుదుము ఆయనతో సహితుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో సహితుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో ఏసు కొరకై నిందలు హింసలు పొందగా ఏస్తు కొరకై ఈ లోకములో నిందలు హింసలు పొందగా ఏస్తు కూడ మన తోడుగా ఏస్తు కూడ మన తోడుగా సాహించి ఓదాచి ప్రేమజుపును సహితుము శ్రమలన్యూ ఏసుకై సంతోషముతో సహితుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో నీతి కొరకై ఆకలిదీ కల్గి మనమెల్లా వేచిండా నీతి కొరకై ఆ కలిద కల్గి మనమెల్ల వేచిండా నీతి సూర్యుడు మన తోడై నీతి సూర్య నీతిని నిరవేచి కృపా చూపును సుము సమన్ నియూ ఏసుకై సంతోషముతో సహితు్రమల నియూ ఏసుకై సంతోషముతో సహించిన వారమైతే ఏ లుము ఆయనతో సహించిన వైతే ఏలుము ఆయనతో సహితుము శ్రమలన్నీయుస్తు కై సంతోషముతో సువార్త కొరకై చరణుండినాడల దేవ్వలు సహింపగా సువార్త కొరకై చరనుండినా కొరడాల దేవ్వలు సహింపగా దివారాత్రముగాయు ప్రభునేత్రము దివారాత్రము గాయు ప్రభునేత్రము కృప చూపి ప్రేమతో ఆదరించును సహింతుము శ్రమలన్నీయూ ఏసుకై సంతోషముతో సహితుము శ్రమలన్యూ ఏసుకై సంతోషముతో లోకమందు పలుశ్రమలు లోకస్తుల ద్వేషము వలన కలుగు లోకమందు పలు పలుశ్రమలు లోకస్తుల ద్వేషము వలన కలుగు లోకాధికారి లోకమును లోకాధికారి లోకమును జాయించిన ప్రభువే మనలను గాయను sahintu mu sramalanniyu <laughs> estukai santoshyamuto sahintu mu sramalanniyu estukai సంతోషముతో సహించిన వారమైతే ఆయనతో సహించిన వారమైతే ఏలుదుమో ఆయనతో సహితుము శ్రమలన్నీయుషముతో క్రీస్తుతో రాజ్యము చేయు గణత ముందు ఈ శ్రమలన్న తగినవి కావు క్రీస్తుతో రాజ్యము చేయు గణత ముందు ఈ శ్రమలన్నా తగినవి కావు క్రీస్తుతో వారసులౌటకు క్రీస్తుతో వారసులౌటకు అర్హత మనము జూపు సహనమే సహితుము శ్రమలన్నీయూ ఏస్తు సంతోషముతో సహితుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో సహంతు శ్రమల నియూ ఏ సంతోషముతో సహింద్రమల నియూసుతో ప్రైజ్లాడు బ్రదర్ అందరికి ప్రేజ్లాడు అందరికీ ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం బాక్య జ్ఞానంలోకి వెళ్దాం కృప సత్య సంపూర్ణడా పరిశుద్ధుడా మహాగానుడమైన ఏసయ్య రాత్రి కాల సమయం ముందు అతని ఈ విధంగా మీ వాక్యంను ప్రభ అతని ధ్యానిస్తుండగా నదివా పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం దయచేయండి ప్రభ ప్రతి ఒక్కరికి హృదయానికి హత్తుకునే ఉన్నట్టుగా నా తండ్రి ఈ మీరే దర్శించి ప్రతి ఒక్క బిడ్డ నోట్లో ప్రభ హృదయంలో నాటుకున్నట కృప చూపించాం మన ఏసేనా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఈరోజు మనము అందరికి తెలిసిన ఒక వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తి అనేక సార్లు మనము ఆయన గురించి మాట్లాడుకున్నాడు అనేక విధాలుగా ధ్యానించిన ఎన్నో సార్లు మనము వాక్య ధ్యానంలో ప్రత్యేకంగా పెట్టుకున్న పేరు దానియేలు ఈ దానియేలు అనే భక్తుడు ఒక తీర్మానం చేసుకున్నాడు ఈరోజు వాక్యం అయిపోయిన తర్వాత దానియేలు అంటే తీర్మానం మనం అందరం చేసుకోగలగాలి దానియేలు ఎంత గొప్పదో మనము వాక్యంతరం తెలుసుకుంటాం సో మొదటగా మన వాక్య ధ్యానంలోకి వెళ్తున్నప్పుడు మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం చూస్తారా మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం అక్కడ చూస్తే నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకుగా ఉండు నిబ్బరమైన బుద్ధి స్టేట్ ఫాస్ట్ స్ట్రాంగ్ స్టేట్ ఫాస్ట్ అండ్ స్ట్రాంగ్ బిహేవియర్ నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకుగా ఉండడి మీ విరోధి ఆయన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెదుకుచున్నాడు ఎవరిని మృంగుదుమా ఎందుకంటే మనం నిబ్బరంగా లేకపోతే దానికి దొరికిపోతాం నిబ్బరమైన బుద్ధి కావాలంట మనకి అలాగే నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చినంలో కూడా మీకు ఒక మాట కనిపిస్త కదా మీరు స్వస్థ బుద్ధి కలవారై మొదటి పేతురు నాలుగవ జనం ఏడవ వచనంలో అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై నిబ్బరమైన బుద్ధి కలవారై స్వస్థ బుద్ధి కలవారై హెల్దీ హెల్దీ నేచర్ స్ట్రాంగ్ నేచర్ హెల్దీ నేచర్ స్వస్థత బుద్ధి అంటే ఆరోగ్యమైన ఆలోచనలు హెల్దీ ఆలోచనలు హెల్దీ బిహేవియర్ అంటాం కొన్నిసార్లు మన ఆలోచనలు ఎంత వంకరగా ఉంటాయంటే బ్రష్టు ఆలోచనలతో ఉంటాం మనుషుల మనుషులం కాబట్టి కాబట్టి ఇక్కడ బ్రదరా సిస్టరా అని కాదు మనుషులం ఆలోచనలు హెల్దీగా ఉండాలి ఆలోచనలు స్ట్రాంగ్ గా ఉండాలంట ఏంటది వెలకుగా ఉండి నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకువుగా ఉండి అంటాడు మీరు స్వస్థ బుద్ధి కలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువుగా ఉండి రెండు చోట్ల మనం ఏం చూస్తున్నామంటే బుద్ధి మెలకువ మళ్ళీ మీరు ధ్యానించిన తర్వాత మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మొదటి పేతురు ఏ నాలుగవ అధ్యాయం ఏడవ వచనం ప్రార్థన చేయటకు మెలకువగా ఉండడు ఈ మెలకు కలిగి ప్రార్థన చేయటం అంటే నిద్ర ప్రార్థన చేయటమా డౌట్ వస్తుంది చాలా మందికి నిద్ర మానుకొని చేయటం అంటే కొంతమందికి నిద్ర రాదు రాత్రులకుటారు వాళ్ళని ఎంతసేపు చేయమన్నా శుభ్రంగా చేసుకుంటాం ఎందుకంటే నిద్ర రాదు కొంత మనకి దినమంతా నిద్ర వస్తుంటారు లేజినెస్ అంటాం మైండ్ మంద బుద్ధి కలిగింది కానీ స్వస్థ బుద్ధి నిబ్బరమైన బుద్ధి స్వస్థ బుద్ధి నిబ్బరమైన బుద్ధి కలవాలి రెండు రకాల బుద్ధులు కలిగే ఉండాలంటారు నువ్వు అప్పుడే ప్రార్థించగలవు లేదంటే ప్రార్థన మొదలుపెట్టినప్పటి నుంచి ఆవలింతలు ఇది గమనించినో లేదు నేను చర్చలు చాలా సార్లు ఉంటా ప్రార్థన అనగానే ముసిగేసుకుంటారు ఆడవాళ్ళైతే తలలు దించేసుకుంటారు ఒక ప్రార్థన అయిపోయే టైంకి వాళ్ళ ఒక నిద్ర కూడా వయోస్తారు ఇది మెలకువుగా ఉన్నటువంటి బుద్ధి కాదు ఇది నిబ్రమైనది కాదు స్వస్థత కలిగినది కాదు ఇది రోగిష్టి బుద్ధి అంటాం అంటే నీ బుద్ధికే రోగం పుట్టింది అర్థం దాని ప్రకారమే మనము ప్రార్థన చేయనప్పుడు అపవాది అది గర్జించు సింహం వల్ల తిరుగుతోంది కనుక చాలా చాలా జాగ్రత్తగా దాన్ని గమనించాలి అప్పుడే నువ్వు నీ శోధనలు ఎందుకు తట్టుకోగలవు గమనించాలన్నమాట ఎందుకంటే మన శత్రువు అంత భయంకరంగా వేటాడుతున్నాడు వాడికి సమయం కొద్దిగా ఉన్నది అని తెలుసు కాబట్టే ఏర్పరచబడిన వారిని సైతం తన వైపుకు తిప్పుకునడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తోంది అది విపరీతంగా గర్జిస్తోందంట అది సంత తిరుగుతోంది ఎక్కడెక్కడ మూలలు తిరుగుతోంది సందుల పేటలు తిరుగుతోంది భూమి అంతటా తిరుగుతోంది ఎందుకంటే దానికి ఇరవై నాలుగు గంటలు ఇదే పని మనమైతే ట్వంటీ అవర్స్ లో ట్వెల్వ్ అవర్స్ మేల్కుంటే ఒక ట్వెల్వ్ అవర్స్ మనము రెస్ట్ కి ఇస్తాం టైం కానీ దానికి అట్లా కాదు దానికి సమయం చాలా తక్కువ కాబట్టి అది గర్జించు సింహం దానికి ఇంకా కోపం వస్తుంది ఎన్ని టైమ్స్ వచ్చేసినాయి ఎందుకంటే రాకడ సూచనలు ఆల్రెడీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి రాకడ సూచనలను అది కూడా తెలుసుకుంటుంది ఎందుకంటే దానికి కూడా మహాజ్ఞానం ఉందనమాట సైతానికి మనకెంతుందో మనకు మించి ఉంది ఎందుకంటే అది పరలోకంలో ఉన్నప్పుడే దేవుని యొక్క ప్రధాన దూత కాబట్టి దానికి అన్ని మర్మాలు తెలుసు దాని అంతం ఏమైపోతుందో కూడా తెలుసు ఏసు ప్రభు శిలువలో తన రక్తం కార్చి ఆయన మరణించి మరణమును ప్రభుకి అప్పచెప్పిండు ఆత్మను ప్రభుకి అప్పచెప్పిండు అప్పుడే దాని తలను చిరుగో అంటే చితికి పోయిన తలతో తిరుగుతున్న ఈ దయ్యం గమనించండి చితికి పోయిన తలతో అది తిరుగుతోంది గర్జించే సింహం వల్లి తిరుగుతోంది దాని తోకతో ఆడిస్తోంది తోక దాంట్లో ప్రాణంలో ఉంది ఆ తోకతో అది అడుగడుగున మనుషులను జల్లెడబడుతోంది దానికి ఎవరు దొరుకుతారో వాళ్ళని మింగడానికి ఎందుకంటే దానికి మహా తెలివి దానికి ఈలోకరీతి బలం ఉంది కాకపోతే ప్రభు మన సైడ్ ఉన్నాడు ఏసు ప్రభు మన వైపు ఉన్నాడు కారణం ఏంటంటే మనము స్వస్థ బుద్ధి కలం వారై బుద్ధి కలవారై నిరమైన బుద్ధితో ఆయన ఎందు విశ్వాసం నిబ్బరమైన బుద్ధితో అందుకే మనము ప్రార్థన చేయట ఎందు నిర్లక్ష్యం చేయకూడదన్నాడు ఎందుకంటే ప్రార్థన చేయటకు మెలకువగా ఉండండి మెలకువగా ఉండడం అంటే చాలా కష్టం ప్రతి క్షణం ప్రార్థించడం మేలుకు ఎప్పుడు మేలుకు వచ్చినా మనం ప్రార్థించడానికి ప్రయత్నం చేయాలి ఈ ప్రార్థనా జీవితము మనం గనక నిర్లక్ష్యం చేస్తే దాని ఖరీదు చాలా కాస్ట్లీగా కట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఒక్కసారి ప్రార్థనలో నిర్లక్ష్యం స్టార్ట్ చేసినామంటే మనం పతనానికి దారితీస్తుంది జీవితం పడిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాం ప్రభా పడిపోతున్నాను అన్నప్పుడు దేవుడు వాక్యం గుర్తు నిన్ను స్వస్థ బుద్ధితో మెలకువగా ఉండి ప్రార్థించమన్నాను కదా స్వస్థ బుద్ధితో మెలకువగా ఉండి ప్రార్థించమన్నప్పుడు నువ్వు ఎందుకు మాట వినటం లేదు ఎందుకు అలక్ష్యం చేస్తున్నావు నిర్లక్ష్య వైఖరి ఎందుకు చాలా మనం నిజ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు రోగాలు అప్పులు డబ్బు సమస్య ప్రధానం ఆరోగ్య సమస్య రెండవది ఆత్మీయ జీవితం మూడవది కుటుంబ సంక్షేమం నాలుగవది ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ముఖ్యమే అనిపిస్తుంది వీటిలో పడి ఈ లోక రీతిగా సమస్యలో పడి కొన్నిసార్లు దేవుని నిర్లక్ష్యం చేస్తుంటాం కొన్నిసార్లు దేవుణ్ణి అలక్ష్యం చేస్తుంటాం ప్రార్థన చేసుకోలేని ప్రభా ఈరోజు ఆమె వద్దంత కాపాడినం రాత్రంత నిద్రయ్యి మళ్ళీ రేపటి రేపు దినం నన్ను సజీవుల యొక్క నిలబెట్టు ఈరోజంతా నీకు వందనాలు చిన్న ముక్కలో చేసేసి వదిలేస్తాం అది మనము శరీర బలహీనత చేస్తున్న ప్రార్థన కాకపోతే దేవుడు శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధం శరీరం నేను లాగుతుంది ఎన్నో సార్లు లాగుతుంటది ప్రతి సమస్యలు లాగుతుంటది మీరు ఇంకొకటి గమనించండి ఎంతగా ప్రార్థనలో మీరు ముందుకెళ్తున్నారో అంతకంటే ఎక్కువ భయంకరంగా శోధన వస్తుంది ఆ శోధనను జయించాలి అంటే మరీ ఎక్కువగా ప్రార్థన చేయాలి దేవుడు మనకు ఈ వాక్యాల ద్వారా ఇదే ఇదే చెప్తున్నాడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలు చాలా చాలా పట్టుదలతో ఉండాలి పై పైకై అందరు చూస్తున్నారని ప్రతి ఒక్కరు గమనించాలని అత్యవాక్యం చెప్తుంటూ సంత వీధుల్లో మూల మలుపులు తిరిగి చాయడం కాదు మన గదిలో మనం ఏకాంతంగా చేస్తున్నప్పుడు సంభాషించడమే దేవునితో సంభాషించడం నాకు రావటం లేదు ప్రార్థనని ఎవరనకూడదు ఎందుకంటే ప్రార్థించటం అంటేనే దేవుడితో మాట్లాడడం ప్రభా నేను ఇద్దరికి వచ్చేసినాను అయ్యా ఇంకా నాకు ఈ రోజంతా నువ్వే మాట్లాడు చాలా చాలా సాదాగా అనమాట చాలా చాలా కాన్ఫిడెంట్ గా దీవుని సమీపించాల కొన్నిసార్లు సమీపించలేం మన కొన్ని ఆబ్స్టల్స్ అంటాం అవరోజాలు ఎన్నో పట్టి పీడిస్తుంటాయి బాగలేదు మనస్సు మనసు బాగాలేదు చాలా మనం వాడే పదము ఇలా మనసు ఏం బాగాలేదు ప్రార్థించాలంటే కూడా మనసు చాలా మంది చేసే కంప్లైంట్ వాళ్ళ ప్రార్థన తెలుసు వాక్యం తెలుసు దేవుని సన్నిధిని అనుభవించిన వాళ్ళే ఆయన అనుగ్రహించిన ఈవులన్నిటినీ కూడా వాళ్ళు తీసుకున్నటువంటి కానీ కొన్నిసార్లు అది అనమాట సైతాను జల్లెడ పడుతోంది దాని దాని కుయుత్తులకు మనం పడిపోకూడదు అలక్ష్యం ఎప్పటికీ చేయకూడదు ఎందుకంటే అలక్ష్యం చేస్తుంటే ఏం జరుగుతుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు నలుగురు బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు వీళ్ళు నలుగురు కూర్చొని ఒక తీర్మానం చేసుకున్నారు మనం ప్రార్థిస్తాం మన ప్రార్థన మొదలు ఒక చిన్న స్థలం తీసుకొని ఒక ల్యాండ్ దాంట్లో అందరం సమిష్టిగా కూర్చొని ప్రార్థన చేద్దాం తర్వాత నలుగురం వీడిపోయి ఎవరికి వాళ్ళుగా ఏకాంత ప్రార్థన చేద్దాం ఈ తీర్మానం ప్రకారం ఆ నలుగురు బ్రదర్ సిస్టర్స్ ప్రార్థన స్టార్ట్ చేసిండు చాలా చాలా ఉత్సాహంతో మొదలెట్టింది అయితే కొన్ని రోజులకి ఏమైపోయిందంటే అంటే వాళ్ళు ప్రార్థిస్తున్న అక్కడ ఏం జరిగిందంటే గొప్ప అద్భుతం వాళ్ళు ఎక్కడైతే కూర్చొని అందరూ కలిసి ప్రార్థన చేయించినారో ఆ ల్యాండ్ లో ఆ పార్ట్ గడ్డి మొలవలేదు అది ఖాళీగా మట్టిలాగా మారిపోయిందన్నమాట అంటే వీళ్ళు మోకాళ్ళు ఉండి ఉండి ఉండి ఆ ప్రాంతంలో ఏది మొలవలేదు అలాగే నలుగురు ప్రార్థనలు కలిసి చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు ఏకాంతంగా ప్రార్థన చేయడానికి నలుగురు నాలుగు దిక్కులు నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు వాళ్ళు ఏ దారైతే నడుస్తూ పోయినరో ఆ ల్యాండ్ లో ఆ దారంతా కూడా దార్ దారి ఏర్పడింది అక్కడ గడ్డి మొలవలేదు ఎక్కడైతే కూర్చొని నలుగురు చేసిన్రో అక్కడ గడ్డి మొలవలేదు తర్వాత వాళ్ళు దారులు నాలుగు దారులు చేసుకొని ఆ మూలలు నాలుగు మూలలకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దారంతా కూడా గడ్డి మొలవలేదు అయితే కొంతకాలానికి ఏమైంది ఇహలోక ఇహలోక సంబంధమైన సమస్యలు చాలా సైతాను వీటినే భూతద్ధంలో మనకు చూపిస్తది ఇహలోక లోక సంబంధం ఈ లోక రీతిగా అంటే శారీరక రీతిగా సమస్యను చూపించినప్పుడు ఒక్క బ్రదరు కొంచెం నిర్లక్ష్యం చేసిండు ముగ్గురు బాగున్నారు ఒక్కడే జారిపోయి కొద్దిగా అంటే కొంచెం అలక్ష్యం చేయటం ప్రార్థనలో ఇవాళ వద్దులే ఇవాళ వల్ల కావట్లేదు రేట్ చేస్తాం లేదా రెండు రోజులు అయినాక రెండు రోజులు ఆల్రెడీ చేసేసింది కదా ఇంకొక రోజు రెస్ట్ తీసుకొని చేద్దాం ఇట్లాగా బిట్ బై బిట్ ప్రార్థనలో జారిపోవటం మొదలెట్టింది ఎప్పుడైతే ఆయన ప్రార్థనలు జారిపోతున్నాడో ఆయన నడిచిన దారి ఆయన మూల కూర్చున్న ప్రాంతంలో గడ్డి మొలడం మొదలెట్టింది ఎందుకంటే దాని మీద నడవలేదు ఆయన అడమోకాళ్ళు ఉండలేదు మిగతా దారి బాగుంది వాళ్ళు ముగ్గురు గట్టిగా ప్రార్థన చేస్తున్నారు కలిగింది గట్టిగా పట్టుకున్నారు వాళ్ళ విశ్వాసం చెడిపోకుండా దేవుణంలో సంపూర్ణ ఆనందం పొందుతున్నారు కానీ ఈ ఒక్క వ్యక్తి ఏమైపోయిందంటే ఆయన దారిలో ఆయన నడిచిన దారిలో గడ్డి మొలడం మొదలెట్టింది అంటే నడవడం మానేసింది అక్కడ అలాగే ఆయన కూర్చున్న మూల ఏ మూలైతే మోకాళ్ళు ఉంటున్నాడో ఆ ల్యాండ్ లో ఆ మూల గడ్డి మొలలు మొదలతి అంటే ఈయన లేడు కాబట్టి గడ్డి మొలుస్తా అయితే మన మన ఆత్మీయ జీవితంలో ఇది కొంచెం నిర్లక్ష్యం కొన్నిసార్లు ఆరోగ్యం అంటాం కానీ ఆరోగ్యంని పక్కన పెడతాం ఎందుకంటే మనిషి కూర్చోలేనప్పుడు పాపం మనం ప్రే చేయమని చెప్పలేం మనిషి కూర్చోలేనప్పుడు వాక్యం వినమని చెప్పలేము కాకపోతే పడుకొని కూడా వాక్యం వినొచ్చు బోర్లా పడుకుంటాడు దాబీది ప్రార్థించినప్పుడు దిండు కన్నీరుతో నిండిపోయేదట అంటే పండుకొనే ప్రార్థించిండు కొన్నిసార్లు దిండు కన్నీటితో నిండిపోయి తడిసి ముద్దయ్యేదట అంటే మంచ మీదే తన దిండు మీదే పడుకొని బోర్లా పడుకొని ప్రార్థించిండు ఆయన చేతులెత్తి ప్రార్థించిండు మోకాళ్ళు ప్రార్థించిండు సాష్టాంగ పడి ప్రార్థించిండు ఇట్లా ఎన్నో రకాలుగా ప్రార్థించిండు కానీ ప్రార్థనలో మనం విఫలం అయితే మాత్రం ఏమవుతుందంట మన దారిలో ఎండు గడ్డి పనికి మాలిన గడ్డి మొలుస్తుంది ఎండుగడ్డి లేదా పనికి మాలిన గడ్డి ఆత్మీయ జీవితంలో గడ్డి మొలుస్తుంది అంటే జాగ్రత్త జారిపోతున్నాం ప్రభువు నుంచి దూరం అవుతున్నాం ఎందుకంటే ఆ గడ్డి ఇంకా మన నడవడానికి దారి ఇవ్వదు కాబట్టి వాడు దారి పడతాడు పక్క దారికి లేదా రాంగ్ డాక్టరెన్స్కి అందుకే ప్రార్థన మానిస్తే పాపిష్టి గడ్డి అనేది ఒకటి మోలుస్తుంది దాన్ని మనకు దేవుణ్ణి దూరం చేస్తాం దేవుడికి దగ్గరగా ఉంటున్నానని మనం అనుకుంటున్నాం కానీ మన జీవితం దేవునికి చాలా దూరం వెళ్ళిపోయిందనమాట తిరిగి రావటం అంటే కొన్నిసార్లు మనకు సమయం లేకపోవచ్చు అందుకే సమయంని సద్వినియోగం చేసుకుండి మెలకుగా ఉండి ప్రార్థించండి ప్రార్థన లేకుండా సైతాను జయించటం చాలా కష్టం ఇది మనకు తెలిసిందే మతేశు వార్త ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచనం ఒక్కసారి చూద్దాం మతేశ్వార్త ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచనం ఇరవై ఆరు శోధనలో చదువుతారు శోధనలో పదకొండు నట్లు ఇరవై ఆరు పదకొండు మత్స వార్త ఇక్కడ వేరే ముందు సిస్టర్ పేదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను అని సిస్టర్ సారీ ఇరవై ఆరు పదకొండు మాత్రం ఏం చదువుతున్నాం నలభై ఒకటి శోధనలో ప్రవేశించకుండా నట్లు మెలకుగా ఉండి ప్రార్థించాను శోధనలో ప్రవేశించకుండా వెలుకవుగా ఉండి ప్రార్థన చేయడి ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనము అని పేతురితో చెప్పాను ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనము చాలా మనం ప్రార్థించేటప్పుడు నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించినాడు దేవుడు తిరిగి వచ్చి వారు మరల నిద్రించడం చూసి ఏలైనగా వారి కనులు భారముగా ఉండాను శిష్యులు ఆ తోటలో ప్రభు ప్రార్థన చేయండి ఆత్మసిద్ధం ఎందుకంటే యువర్ స్పిరిట్ ఈజ్ ఆల్వేజ్ రెడీ మీరు ఇప్పుడు మనలోని ఆత్మ అంతరాత్మ చాలాసార్లు మనకు తెలియకుండా పాట పాడుతూ ఉంటుంది నేను చాలాసార్లు ఇది అనుభవించిన పొద్దున్న లేసేసరికి నా నోట్లో ఒక పాట ఉంటుంది ఇది నేను జా కానీ నేను వింటున్నది ఏంటి అంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరమే బలహీనం ఆత్మ సిద్ధమే కానీ శరీరమే బలహీనం కాబట్టి మన శరీరాన్ని లోవర్చుకోవాలి అంటే ప్రార్థన తప్పదు ప్రార్థన చేయకపోతే మనం మెలకుగా ఉండకపోతే ఆ సాతాను గర్జించు సింహం వల్ల తిరుగుతున్నప్పుడు దానికి బలి కాక తప్పదు కాబట్టే బలహీనమైన ఆ శరీరంను మనము దృష్టిలో పెట్టుకొని దేవుని దూరం చేయటం ద్వారా మనం ఒక రకంగా పాపమే చేస్తున్నాం ఎందుకంటే ఈ వాక్యంలో శోధనలో ప్రవేశించకుండు శోధనలో ప్రవేశించకుండున్నట్లు మెలకువగా ఉండాలి అంటే మనం మెలకువగా ఉండే ప్రార్థన చేయటం లేదు అంటే ఇంకా శోధనలు విపరీతంగా ఉంటాయని అర్థం నాకు శోధన వస్తుంది బ్రదర్ అంటారు ఉద్యోగ విషయంలో శోధన లేదా కుటుంబ జీవితంలో శోధన పిల్లల విషయంలో శోధన అంటాం వస్తుంది అంటే నువ్వు ఎంతగా ప్రార్థిస్తుంటే శోధన అంత రివర్స్ లో వచ్చి మనల్ని గుర్తుంటది తట్టుకోవడానికి కారణం ఏం కావాలి మనకంటే కేవలం క్రీస్తు ఆత్మ ఆ ప్రార్థనా శక్తి మనం పొందగలిగితే అలాంటి శోధనలకు కూడా దేవుడు మన తప్పించే సమర్ధుడు ఎందుకంటే ఆయన మనకు చెప్తున్నాడు మీరు ప్రవేశ శోధనలో ప్రవేశించుకున్నట్టు కొంచెం సేపన ప్రార్థన చేయలేరా అని ఒక క్వశ్చన్ వేసిండు అక్కడ వాళ్ళని ఒక చిన్న క్వశ్చనే కానీ అది చాలా అర్థం ఏమంటున్నాడు ఏమంటున్నాడు చూడండి అక్కడ నలభై ఆయన వారిని మరల ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థ ఆయన తన దేవుడితో ప్రార్థిస్తూ ఉన్నాడు కానీ మళ్ళీ వచ్చి శిష్యులను గద్దిస్తున్నాడు మీరు కొంచెం సేపు నాకు ప్రార్థనలో సపోర్ట్ చేయలేరా మనం చాలా మన బ్రదర్స్ నిష్ఠూరంగా మాట్లాడాలి ఏంటి బ్రదర్ నా ప్రార్థన చేస్తున్నావా కొంచెం గట్టిగా చేయండి అని అర్థం చాలా ఏంటది కొంచెం సేపు భారంతో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులు ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి ఇక మీ వల్ల కావటం లేదు ప్రార్థన చేయడానికి కొంచెం సేపు కూడా మెలుక ఉండలేరా నాతో అని ప్రశ్నిస్తున్నాడు ఆ ప్రశ్న మనం వేసుకున్నాం మెలకుగా ఉండి కొంచెం సేపు చేయలేమా ఎప్పుడు నిద్ర రాకపోతే అప్పుడు మోకాలు ఉండి ప్రార్థన చేయొచ్చు మనకు టైం దొరికినప్పుడు ప్రార్థన చేయొచ్చు దేవుడు ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు దశమ భాగం ఇచ్చేయండి ఇరవై నాలుగు గంటలు రెండున్నర గంటలు ఆ రెండున్నర గంటలు డివైడ్ చేసుకోండి అప్పుడు పావు గంట అప్పుడు పావు గంట మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒక టైం తీసుకొని మనం ప్రార్థించగలిగితే మనం బలపడతాం అంటే ఆత్మీయీతిగా మనం బలపడాలి ఎందుకంటే సైతానుని ధర్మడం అంటే దాన్ని జయించటం అంటే ప్రార్థన ద్వారానే సాధ్యం మనం ఇప్పుడు దానియల యొక్క విజ్ఞాపన దానియల తీర్మానం ఆయన ప్రార్థన అవన్నీ చూడాలంటే ముందు ఒక్కసారి కీర్తనల గ్రంథము నూట అధ్యాయం కీర్తనల గ్రంథము నూట అధ్యాయం నూట ఏడవ అధ్యాయం ఇస్రాయేలీలు దేవుడికి ఎన్ని రకాలుగా ఎప్పుడెప్పుడు మొరపెట్టారో అప్పు వాళ్ళకి ఏం జరిగింది ప్రార్థించడం ద్వారా వాళ్ళకి ఏం జరిగింది ఒకసారి నూట ఏడు తీర్థన నూట ఏడవ తీర్థన పదమూడవ వారు యహవకు మొరపెట్టి కష్టం వచ్చినప్పుడు మొరపెట్టాలి కష్టకాలమందు మందు ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను కట్లను తెంపివేసి చీకటి నుండియు మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను కష్టకాల మొరపెట్టుకున్నప్పుడు ఎన్ని రకాల విడుదలలో మీరు చూడండి ఇక్కడ కష్టకాల మందు మొరపెట్టుకున్న ద్వారా అధ్యాయంలో పంతొమ్మిదవ వచనంలో కష్టకాల మందు వారు ఏ హోక ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను తర్వాత ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించి ప్రార్థన చేస్తున్నప్పుడు మన దొరికే బెనిఫిట్స్ అన్ని ఇవే కష్టకాలంలో ప్రార్థిస్తున్నప్పుడు విడుదల ఆయన మన మొరాలకి ఇస్తాడంట విడిపిస్తున్నాడు మరణాంధకాలంలో నుండి చీకటి నుండి మనకు విడుదల కలగజేస్తున్నాడు తర్వాత గుంటలో పడితే అక్కడి నుంచి కూడా విడిపిస్తున్నాడు వాక్కును పంపి బాగు చేస్తున్నాడు వాక్కును పంపి బాగు చేస్తున్నాడు అదే అధ్యాయంలో మనము నూట ఏడవ అధ్యాయంలోనే పద్ ఇరవై నాలుగవ వచ్చిన ఇరవై ఎనిమిదవ వచ్చిన శ్రమకు తాళలేక వారి ఎహవాకు మొరపెట్టింది శ్రమ భరించరానంత ఇక దానికి తట్టుకోలేకపోతున్నారమ్మా ప్రముఖ తాళలేక వారి యహోవకు మొరపెట్టి ఆపదల నుండి విడిపించెను తుఫాను ఆపివేయగా దాని తరంగంలో అణిగిపోయను నిమ్మళమాయను వారు సంతోషించిరి వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించెను తర్వాత వారు కో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్యకాలను బట్టి వారి యహవకు కృతజ్ఞత మొరపెట్టినప్పుడు విడుదల మొరిపెట్టినప్పుడు గుంటలో నుండి తప్పించుట వాక్కును పంపి బాగు చేయట తండ్రి యొక్క మనము కష్టపడకూడదు క్రమలు అనుభవిస్తున్నా కూడా అందులో నుంచి ఎలాంటి వారికైనా విడుదల నుంచే దేవుడైనా ఎందుకంటే సమీప తన తన కోరుకు తన విశ్వాసంతో ప్రార్థించే వారికి చాలా సమీపంగా ఉన్న దేవుడు ఎక్కడో దూరాన కూర్చున్నా వేసే ఏం కనబడుతుంది నీకేం తెలుసు నా బాధ అంటాం మానవ రీతిగా మానవ రీతాలప్పుడు నీకు ఏం తెలుసాయా నీకు ఇవన్నీ తెలుసా పెళ్లి చేసుకుంటే నీకు తెలిసేది మాకు ఎన్ని ఉన్నాయో మాకు ఏం సమస్యలు ఉన్నాయో నీకు పెళ్లి కాలేదు కాబట్టి సంసార లక్షణాలు సంసార కష్టాలు నీకు తెలియదు అని దేవుడిని మనము విమర్శిస్తుంటాం ఈ సంసార శ్రమలు భార్య కుటుంబాలు ఇవన్నిటినీ చూసిన దేవుడే ఆయన ఆయన కాలంలో కూడా పెళ్లి చేసుకున్న ఆయన కాలంలో కూడా సంసార జనాలు వస్తున్నారు వెళ్తున్నారు వాళ్ళ సమస్యలను చూస్తున్నాడు దేవుడు అన్ని వింటున్నాడు అన్ని సమస్యలు తీర్చగని దేవుడు ఎందుకంటే కుటుంబంలో నిర్మించిన వాడు ఆయన కుటుంబంలో నిర్మించిన వాడు ఆయనే కదా కుటుంబ సమస్యలు తెలియని ఆయన కూడా కుటుంబంలో తన సహోదరులతో తల్లి తండ్రుల దగ్గర పెరిగిన కదా అందుకే మనము అనాలోచితంగా అనాలోచితంగా అనుకోకుండా తెలిసి తెలియని జ్ఞానంతో సగం జ్ఞానం హాఫ్ నాలెడ్జ్ అంటాం సగం జ్ఞానంతో దేవుడికి కొన్ని ప్రశ్నలు వేస్తా ఉంటాం నీకేం తెలుసు మా బాధలు అంటూ ఉంటాం నువ్వు ఎప్పుడున్న రోగంలో పడ్డావా రోగం వస్తే నాకు నీకు గెలుస్తుంది కొన్నిసార్లు చాలా క్యాజువల్ గా దేవుని మనము మన తోటి తోటి మానవుడిగా ఎంచి మన బాధలు చెప్పుకుంటూ ఉంటాం అంటే కొన్నిసార్లు మనం సమీపంగా ఉన్నాం మా దేవుడికి అంటే మామూలుగా మాట్లాడటం మాట్లాడిస్తుంటాం కానీ ఒక్కటి మర్చిపోతున్నాం అని ఎవరంటే సర్వ సృష్టి సర్వ సృష్టికి ఆయననే ఆది సంభూతుడు అన్నిటి నిర్మించినవాడు అన్నియు ఎరిగినవాడు ఎరిగిన వాడు అన్నిటినీ కూడా పరీక్షించి తెలుసుకోగలిగిన మనిషి హృదయంలో ఆలోచన పుట్టకముని పే తెలుసంట ఇదే చాలా చాలా ఆశ్చర్యకరమైన దేవుని ప్రేమ నీ హృదయంలో ఆలోచన పుట్టకముని తెలిసిన దేవుడు నీ సమస్యలు తెలియదా నీ సమస్యలకు దేవుడి జవాబు ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే సమస్య ఎరిగిన కాబట్టి సో ఇక్కడ ఈ నూట ఏడవ కీర్తనను మీరు మళ్ళీ మళ్ళీ ధ్యానించండి అక్కడ దేవుడికి వాళ్ళు ప్రతిసారి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు బాగైన ప్రతిసారి విడుదల పొందిన ప్రతిసారి అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ఆయనకి కృతజ్ఞ కృతజ్ఞత థ్యాంక్ఫుల్నెస్ దేవుడికి కావాల్సింది ఏంటి థ్యాంక్ఫుల్నెస్ కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు ఏం చేసి నాకు అన్ని మర్చిపోయి మనం చూస్తాం నలభై శ్రమ వాళ్ళు నాలుగు వందల సంవత్సరాలు అడవులు తిరుగుతున్నప్పుడు నిర్మ నిరుదమ్మ కాండంలో చూస్తాం మనం లీడర్షిప్ ఎన్ని ఎన్ని చూసిండ్రు అద్భుతాలు ఎన్ని చూసిండ్రు ఎదుట చేసినటువంటి అద్భుతాలన్నీ కాక ఎరసం దాటినప్పుడు యువర్ధను ఏకపాలుగా జరిగినప్పుడు అడవిలో ఆహారం తిన్నప్పుడు వస్త్రం చెల్లగలేదు పా చొప్పులు పాతగిలలేదు పాలు తేల్ పనికి దేశంకి ముందు వారు ప్రతి విజమైన ఆశీర్వాదం దీవని పొందిన వారే కానీ అవి మర్చిపోయే కృతజ్ఞత లేని జీవితం జీవించి అందుకే ఆ తరంని పాలు తేనెలు ప్రయోజన దేశానికి పంపలేదు దేవుడు కృతజ్ఞత ఉండి కలిగి ఉండాలి ప్రార్థించు ప్రార్థనలో జవాబులు పొందు ప్రార్థనకు కృతజ్ఞతగా దేవునికి ఆయనకు చెల్లించాల్సిన స్తోత్రం చెల్లించు సో ఈ విషయంలో మనము లాస్ట్ చెప్పుకుంటాం కదా దాని గ్రంథం ఒకసారి చూడండి దాని గ్రంథము ఆరవ అధ్యాయం దాని ఏలు గ్రంథము ఆర అధ్యాయం ఆరవ అధ్యాయము పదకొండవ వచనం 6 నాలుగు ఒకటి పదకొండు ఒకటి దాని 6 ఆరు ఆరు నాలుగో అధ్యాయము రెండు ఆరవ అధ్యాయంలో నాలుగవ వచనం ఆరవ అధ్యాయంలో నాలుగవ వచనం ఏమన్నా ఉండక చూడండి దానియేలి ఒక నింద మోపవాలని చూడండి అక్కడ అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలి మీద ఏదైనా నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టి చూడిది కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయుడు కాడు కనుక దానియలు తప్పైనను లోపమైన కనుగొలేకపోయేది దానియలలో తప్పు లోపము కనుగొనలేకపోయేది అంటే నిందారహితుడుగా ఉన్నాడు అక్కడ దానియలు ఆరవ అధ్యాయం నాలుగవశలో తన శరీరాన్ని అపవిత్రపరచుకునలేదు ఒక యంగ్స్టర్ అనమాట టీనేజ్ ఒక యూత్ అనమాట ఏ విధంగా ఉన్నాడు అంటే లోకరీతి పాపములకు దూరంగా లోకరీతి పాపములకు దూరంగా ఎంత నిష్టతో ఎంత నిష్టతో ఉన్నాడంటే ఆయన ఒక తీర్మానం చేసుకోండి దేవుడితో ఏంటి వీళ్ళు తినే ఆహారం నేను తినను వీళ్ళు తాగే పానీయం నేను తాగను కానీ నేను నీ కొరకు పరిశుద్ధంగానే జీవిస్తాను అందుకే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినో కొంతమంది మన సైడ్ మనం కూడా మన విషయంలో కూడా చాలా మంది ఇట్లాంటి ఛాలెంజ్లు చేస్తుంటాడు ఏ వాడు వట్టి ప్రార్థన చేస్తారు కానీ అంత దొంగ ప్రార్థనలు రాని అసలు స్వరూపము వాడిని వాళ్ళ ఇంట్లో దొరికించుకోవాలి మనం ఎందుకంటే ఇంట్లో వేరేగా ఉంటాడు బయట వేరేగా ఉంటాడు చాలా మన మీద ఇట్లా ఛాలెంజ్లు చేస్తూ ఉంటాడు అయితే దానియల విషయంలో ఏంటి వారు ఆయన ఎందు ఏదైనా కనబడుతుందేమో ఒక నింద మోపాలని అంత ప్రయత్నం చేసినారంట చాలా సార్లు మన విషయంలో అదే ఒక్క నిందన మోపాలి ఓ పెద్ద తలెత్తుకొని ప్రోగ్రాంలు పెట్టుకున్నారు కదా వీళ్ళు కాబట్టి ఒక్క నింద ట్రై చేస్తాం ఏమంటారు వాళ్ళు ట్రై చేయాలి ఒక్క నిందన చూడగలిగితే ఒక్క నిందైనా చూడగలిగితే మనం మనము సాధ్యం మనం పర్ఫెక్ట్ మనం సాటిస్ఫై అయినట్టే తన శరీరాను చేదని అపవిత్రపరచక ఒక యవనస్తుడిగా తీర్మానం చేశాడు యథార్థంగా జీవించగలిగింది అనమాట అదే దాని మనము నాలుగవ అధ్యాయం చూడండి ఒకసారి మూడవ వచనం నాలుగవ అధ్యాయంలో మూడవ వచనం ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును ఎవరు దేవుడు నాయుడులో చేసిన అద్భుత క్రియల గురించి మీకు తెలియజెప్పకు నాకు మనస్సు కలిగేను దేవుడి విషయమైన సాక్ష్యమ దానీలో ఆ రాజుతో చెప్తున్న మాట నిబుకేజ రాజుతో దేవుని కార్యాలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరాలు నిలుచును నిబుకేజ్ అనే రాజు ఎదుట తన సాక్ష్యాన్ని అంత బహిరంగంగా చెప్పగలుగుతున్నాడు ఏ ఏ విధంగా చేయగలింది ఈ విషయంలో అంటే అది తన ప్రార్థనా శక్తి ద్వారానే తన ప్రార్థనా శక్తి ద్వారా మూడవ అధ్యాయం అదే దానియులు గ్రంథంలో మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం పదిహేడవ వచనం ఏమంటున్నాడు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించటకు సమర్థుడు చూడండి ఆయన కాన్ఫిడెన్స్ రక్షించకు సమర్థుడు మరియు నీ వశంను పడకుండా ఆయన మమ్మను రక్షించిన ఒకవేళ అని రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపం నీవు నిల్వ పెట్టిన పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలియజ కారణం ఏంటంటే వాళ్ళ డెడికేషన్ ఎట్లా ఉందంట సమర్పణ అంటాను అలా సమర్పణ దేవుని విషయంలో ఆయన గొప్పతనాన్ని చెప్పటంలో రాజు ఎదుట కూడా భయపడని అస్వభావం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంట ముమ్మారు దేవుడికి ప్రార్థన చేస్తారు వీటి త్రీ టైమ్స్ అ డే అంటే టైం దొరికినప్పుడు ప్రార్థించడం అని అంటే జరిచి మాట వరుసగా మూడు సార్లు తిన్నామంటాం కొంతసార్లు చాలా మంది తింటారు సో మూడు సార్లు ప్రార్థన ముమ్మారు ప్రార్థించడం ద్వారా వాళ్ళకి వచ్చినటువంటి ఆ నిరీక్షణ దేవుని అందు విశ్వాసం వారికి ఇచ్చినటువంటి ఆ ధైర్యం ఆ ధైర్యం ప్రార్థించడం ద్వారా వచ్చింది దేవుడు ఎట్లా వాడుకున్నాడు దేవుడు దాన్ని చూడండి మీరు ఎంత గొప్ప చేసిడు ఆ దేవుణ్ణి కాలంలో ఉన్నాడు తర్వాత ఇంకొక రాజు కాలంలో కూడా ఉన్నాడు ఒకటి నెబు కాలము ఆర అధ్యాయంలో ఆర అధ్యాయంలో ఎవరి కాలంలో చూడండి ఒకసారి ఇద్దరు రాజుల పీరియడ్ లో ఉన్నాడు ఆయన ఇద్దరు రాజుల పీరిడ్ లో ఉన్నాడు కానీ ఏ భయం లేకుండా అగ్నిగుండంలో పడివేసినా బయటకు వచ్చిండు సింహాల బోన్లో పడివేసినా బయటకు వచ్చిండు ఇప్పుడు అగ్నిగుండం అంటే మనకు అగ్నిగుండం ఎవరు ఏరు మనకున్న సమస్యలే అగ్నిగుండం చుట్టుముట్టింది మంటలు మనం అందులో బాధపడుతున్నాం ఆ సమస్యల నుంచి బయట పడలేకపోతున్నాం ఆ అగ్నిగుండంలో నుండి బయటికి లాగగల సమర్థుడు నీవు ప్రార్థిస్తే ప్రార్థనకి ఇచ్చినటువంటి ఆ యొక్క సాక్ష్యము దానియలి తీర్మానమే ముమ్మారు నేను ప్రార్థిస్తా నేను దేవుని కొరకు ప్రార్ నేను దేవుని కొరకు సాక్షిగా నిలబడతా నువ్వు ప్రతిమకు మొక్కం అంటే అసలు మొక్కనే చాలా ఖచ్చితంగా మొహమాటం లేని తీర్మానాలు మన తీర్మానాలు ఎలా ఉండాలంటే మొహమాటం ఉండొద్దు ఏమో బ్రదర్ మరి రేపు ప్రార్థనకు వస్తారంటే ఏమో బ్రదర్ చూస్తా వీలైతే వస్తా అంటారు చాలా మంది అది తప్పించుకునే మార్గం మొహమాటం ఉండదు ప్రార్థన విషయంలో ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే నీ విషయంలో దేవుడు చాలా ఖచ్చితంగా ఉన్నాడు ప్రార్థనకు హెస్టేట్ వెనకాడుతున్నావా నాకు ప్రార్థన వస్తలేదు బ్రదర్లు కొంతమంది అంటారు ప్రార్థించడం దేవునితో మాట్లాడాలి సాక్ష్యం అంటే ఏంటి వినిన కనిన సంగతులని తెలుపుట వాక్యమే చెప్తుంది కదా నువ్వు విన్నవి కన్నవి చెప్పటమే సాక్ష్యం ఆగొద్దు మనల్ని చూడగానే భయపడతావు చాలా మంది ఏంటి అమ్మో దొరికిందిరా ఈ నేను ఈరోజు ఆగడుతున్నాను చెప్పి చెప్పి వదిలేస్తుందంటే అయినా సరే వదిలడమే చెప్పడమే ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ అవకాశం వస్తుందో రాదో మనకు తెలియదు ప్రార్థించమని నీకు చెప్పినప్పుడు ప్రార్థన చేస్తున్నావు చేయలేకపోతున్నానంటే మరొకసారి నీకు అవకాశం రాకపోవచ్చు నేడే రక్షణ దినం కాబట్టి కలిసినప్పుడు ప్రార్థించడానికి వెనకాడద్దు దేవుని తోటి ప్రార్థన మనసుల బాధను కుమ్మరించుకోవడమే ప్రార్థన ఆయనను సన్న తీంచడమే ప్రార్థన ఆయనని మహిమ పరుస్తూ ఆయనకున్నటువంటి నామములని ఉచ్చరిస్తూ మహిమ చెల్లించటమే ప్రార్థన అలాగే నీ బాధలు కష్టాలు నష్టాలు నీకున్నటువంటి రోగాలు సమస్యలన్నింటినీ చెప్పుకోవటమే ప్రార్థన ప్రార్థించటే దానియులు యొక్క తీర్మానమైంది అని ఏమంటున్నాడు నీ ప్రతిమకు నేను నేను ఇంకెలాంటి కార్యాలు చెయ్య నేను ఎందుకంటే నేను సేవించున్న దేవుడు నన్ను తప్పించగలడు నేను అగ్నికుండం లేచినప్పుడు కూడా ఇదే మాట అన్నాడు ఆయన మేము సేవించిన దేవుడు మండుచున్న వేడి ఈ అగ్నికుండంలో నుండి మమ్మల్ని తప్పించటకు ఆయనకు రక్షించటకు సమర్థుడు దేవుడు ఎ పాసిబుల్ గాడ్ హూ థింగ్స్ పాసిబుల్ ఆయన ఇంపాసిబుల్ కాదు ఈస్ గాడ్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్ సమర్థుడు అని చెప్తున్నాడు దాని ఎందుకంటే వాళ్ళని అడుగుతున్నారనమాట నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ అంటాడు పదిహేను పదం పదిహేనవ వచనంలో మూడవ అధ్యాయం పదిహేనులో ఏమంటున్నాడు చూడండి రెండవ భాగంలో నేను చేయించిన ప్రతిమకు నమస్కరించ సిద్ధంగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడి మీ గల మీరు వేయబడతారు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడా ఒక క్వశ్చన్ సైకా ఈ రోజు మనల్ని అదే ఛాలెంజెస్తోంది నాకు నమస్కరించండి నేను అనుగ్రహించే తీసుకోండి దేవుడు కూడా అది అటే శోధనిచ్చింది ఈ లోకమంతా నాదే దేవుడు నిర్మించిన ఈ లోకాన్ని ఆదాం ఏం చేసిండు సాతాన్గా అప్ప చెప్పేసిండు అందుకే అది అప్పటి నుంచి చేతిలో ఉంది ఈ భూమిని శపించిండు దేవుడు శపించిన ఈ భూమి మీద కూడా మనం కొన్ని ఆశీర్వాదాలు పొందుతున్నాం శపించబడిన నేల మీద నుంచి మనకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు దేవుడు ఇలాంటి శపించబడిన నేళ్లలో ఇలాంటి శపించబడిన భూమిలో నుంచి మనము దేవుడికి మాత్రమే సాష్టాంగ పడాలి ఆయనకు మాత్రమే సాగిల పడాలి మాత్రమే పూజించాలి సాక్షిగా నిలబడాలి కాబట్టి అంటున్నాడు నా నుంచి ఎవరిని తప్పి ఎవరి మీద తప్పించాలి దేవుడు ఏడి అని అది ఛాలెంజ్ చేస్తుంది ఈ రోజు అది ఛాలెంజ్ ని మనము సేమ్ దాని లాగానే ప్రత్యుత్తరం ఇవ్వాలి మండుచున్న వేడిగల ఈ గుండెల్లో పడేసినా సరే నేను సావనైన సస్తన్ గాని ఈ విగ్రహారాధన చేయను ఒకవేళ దేవు నన్ను తప్పించకపోయినా సరే ఈ ప్రతిమకు మాత్రం మొక్కను అక్కడ విగ్రహం అంటే దేవుని కంటే ఎక్కువగా దీన్ని పెట్టుకుంటామో అదే విగ్రహం కొన్నిసార్లు కుటుంబమే మనకు విగ్రహం డబ్బే మన విగ్రహం మన దిగను నగలు మన విగ్రహం మన ఉద్యోగము మన హోదా మన స్టేటసే మన విగ్రహం విర్రవీగుతుంటాం అనమాట నాకు ఎంత స్టేటస్ ఉందో చూడు నా దగ్గర ఎంత డబ్బు ఉందో చూడు నా తెలివి జ్ఞానం నాకు ఎంత ఉన్నాయో చూడు ఇలావే ఇలాంటివే విగ్రహాలంటే బొమ్మలు తెచ్చిపెట్టుకోవడమే కాదు ఇవి కాకుండా మన దేవునికి మించిన ఇంపార్టెన్స్ దేనికి అదే మన విగ్రహం అలాంటి విగ్రహానికి సాష్టంగా పడతామా దాని వల్లే ఛాలెంజ్ చేస్తామా ఎలాంటి విగ్రహం సరే నేను పూజింపను ఎందుకంటే నా దృష్టి నా దేవుడి ఆయన ఎంత గొప్పవాడో గ మనం చూసినాం కదా ఈజ్ అ వెరీ గ్రేట్ గోడ్ అని చెప్పి దాని నాలుగవ అధ్యాయం మూడవ అసలు చెప్తున్నాడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరాలుగా ఉండును ఇలాంటి సాక్ష్యం చెప్పగలిగే మా స్థితిలోకి మనం ఎదగాలంటే ప్రార్థన అంత బలంగా ఉండాలి ఇంత బలంగా అంటే తూతూ మంత్రం ప్రార్థనలు పనిచేయవు చాలా సార్లు అనుకుంటూ ఉంటాం తూతూ మంత్రం ప్రార్థనిస్తే అబ్బా హైపోయింది ప్రార్థన ఆ మాట రావచ్చు నిష్టగా భక్తితో ఏకాభిప్రాయంతో మనుషులు చూస్తున్నట్టుగా కాకుండా ఏకాంతంగా ప్రార్థిద్దాం చాలాసేపు దేవుని సన్నిధిలో గడుపుదాం ఎందుకంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు మన మన హృదయాలను పరిశీలిస్తున్న దేవుడు మనం పై పైకి చూస్తూ ప్రేయర్ చేస్తున్నామా అంతరంగంలో పరిశుద్ధంగా అంతరంగంలో స్థిరత్వంతో దృఢంగా ప్రార్థిస్తున్నమా అన్నీ గమనిస్తున్నాం అన్నిటికీ దేవుడే జవాబిస్తూ ఉంటాడు ఎందుకంటే ప్రతిఫలం కూడా ఆయన ఇచ్చేవాడు కాబట్టి ప్రార్థించే విషయంలో చాలా కేర్ఫుల్గా ఉందాం నోటి మాటలు ఊకదాం పొడు ఉచ్చారణ చేయొద్దు నోరు ఉంది కదా సొల్లు వాగడంతా వాక్కుంటే ప్రార్థన చేయడం కాదు మన ప్రార్థనలో దేవుని కార్యాలకు కృతజ్ఞతలు చెల్లించాలి ఆయన గొప్పతనాన్ని వర్ణించాలి వర్ణించుదాం ఎన్ని మేళ్లు చేసింది దేవుడు ప్రతిరోజు మనం జీవిస్తున్నామంటే అదొక మేలు రక్షణ కార్యం అదొక మేలు నాకేం చేసిన మేలు అంటే నేను రక్షించిన మేలు కదా నేను చిన్న చిన్న విషయాలు ఆటంకాల్లో ప్రాణాపాయం తప్పించిన మేళ్ళు కాదా నీ బిడ్డల విషయంలో దేవుడు చాలా గొప్ప కారాలు మేలు కదా ఉద్యోగ విషయంలో మేలు చేస్తున్నాడు కొత్త దారులు ఒక దారి మూసేస్తే మరొక దారి వెంటనే తీసే దేవుడు ఇక్కడ తన బిడ్డలు ఏ విధమైన కష్టాలు పడుతున్నా కూడా ఆయన అనుక్షణం మనల్ని కాచే దేవుడు కాబట్టి ప్రార్థన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి మనము ఉచ్చరించేది ఎట్లా ఎట్లా మాట్లాడుతున్నామో ప్రతి వాటని జాగ్రత్తగా చూసుకుంటూ ఆయనను వర్ణిద్దాం ఆయనను స్తించుదాం ఆయన ద్వారా మనం గొప్ప పొందుతున్నాం దాన్ని సాక్ష్యంగా వివరిస్తూ వర్ణిస్తూ మాటలు రాకపోయినా కొన్నిసార్లు పాఠ రూపంలో మన సాక్ష్యాన్ని పంచుకోవచ్చు పరిశుద్ధాత్మలో మనం ప్రార్థిస్తున్నప్పుడు భాషల్లో ప్రార్థిస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు గొప్ప మర్మాలు పలుకుతున్నారు గొప్ప మర్మాలు దేవునితో సంభాషిస్తున్నారు అందుకే హోలీ స్పిరిట్ టంగ్స్ మాట్లాడండి ప్రార్థన వస్తలేదంటే భాషలో మాట్లాడేయండి ఒళ్ళంతా మనకి ఒక లాంటి శక్తి చేత నింపబడతాం మనం ఆ అద్భుతం మనం చూడాలి ఆ అద్భుతంలో మనం నిండాలి మామూలు ప్రార్థనలో కాదు పరిశుద్ధాత్మ ప్రార్థనలో మనం మొత్తం పులకించాలి ఎందుకంటే ఆయన ఎంతో ఆనందించటం అంటే అది గొప్ప భాగ్యం అధన్యత మనందరికీ దేవుడు దయచేను కాక ఆమెన్ అందరికీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా కృప సత్య సంపూర్ణుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నాయన నీ కార్యములకు అంతము లేదు ప్రభా గొప్ప కార్యములు చేయవాడవు ప్రతి ప్రతి మార్గమును ప్రభ న తండ్రి నువ్వు సరైన రీతిలో నడిపించేవాడవు ప్రతి ఆటంకమును తొలగించి వాడవు నీకు సమస్తం సాధ్యము నాయన ప్రతి విధమైన నా దుష్ట కార్యాల నుంచి సైతాను ఇన్ఫ్లుయెన్స్ నుంచి ప్రభ నీ విడిపించమని ప్రతి ఒక్కరు బిడ్డలో జీవితంలో విడుదల ప్రకటిస్తున్నాను ఆయన ఏసియా మీ నామంలో ప్రతి స్వస్థత కార్యమును బట్టి మీకు వందనాలు నా తండ్రి స్వరాజ్ బ్రదర్ ప్రభు మరి టైఫాయిడ్ ఏసియా ముట్టండి నాయన నడినతి నుంచి అరికాల వరకు ముట్టండి ప్రభ నచండి ఈ సీజన్ లో ప్రభా వెదర్ చేంజ్ తోటి చాలా మందికి ప్రభా చాలి జ్వరాలు అతండి అన్ని వస్తున్నాయి కనుక ఇలాంటి బిడ్డలందరినీ మీరు ముట్టండి నాయన స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రతి ఎముకను ప్రభా ముఖ్యంగా ప్రతి లంగ్స్ నచండి హీల్ చేయండి నాయన రవి చెల్లా బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డకు ప్రభ నీ మరి హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏసే ఆ కార్యం జరిగించండి అవయవంలోనన్నిటినీ సరి చేయవాడవు అతండ్రి నీవే తండ్రి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఎదుగుతున్నామో నీవేరిగిన దేవుడు ప్రతి అవయవని ముట్టి స్వస్థపరిచి బలపరిచి త్వరగా అతన్ని విశ్వాసం వదిలేసిన అతండి ఇంకా ఆ బిడ్డని వదిలేసింది ప్రభ మీరు ముట్టండి నాయన మీరు కార్యం అద్భుతం చేయండి ఆ బిడ్డ జీవితంలో వేస్తే తండి ఏమేమి సమస్యలు హార్ట్ నుంచి కిడ్నీ వరకు ఏం సమస్యలు కూడా ప్రభ ప్రతిదీ నీకు తెలుస్తుంది ఎవరిని ముట్టి స్వస్థ పరచాలో నీవు వారిని ముట్టి స్వస్థ పరిచినా ప్రతి బిడ్డ విషయం మేము ప్రార్థిస్తున్నాం ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు కార్యం జరిగించండి అదేవిధంగా ప్రభ మనోజ్ బ్రదర్ ని ప్రభ అదేవిధంగా కావ్య సిస్టర్ని ముట్టండి ప్రభ కుటుంబాలలో తండ్రి గొప్ప కారాలు జరిగించండి మనోబ్రతకి హెల్త్ దయచేయండి నట్టండి ఎస్య మంచి ఆరోగ్యం నడినట్టించి అధికారుల వరకు ముట్టి బలపరచండి పరిశుధాత్మ శక్తి తోటి ముద్రించండి అభిషేకించండి ఎస్సీ ఆ శరీరంలోని బలహీనతలు అన్నింటినీ కొట్టివేయండి ఆయన అంధకార శక్తులు ఏసు శక్తి గల నాలో కాలిపోను కాక అదేవిధంగా కావ్య సిస్టర్ విషయంలో ప్రాధ్య డిప్రెషన్ లో ఉంది నాయన ప్రతి ముట్టండి ఆ బిడ్డను ప్రభ బలపరచండి కుటుంబం అందరినీ బలపరచండి ఏసే నదండి మైండ్ ని ప్రభ కంట్రోల్ కి తీసుకొని దారి మళ్ళిస్తున్న ప్రతి దురాత్మ కార్యంలోని ఏసు శక్తి గల నాంలో కాల్చి వేస్తున్నా హాలూరి బాన్ తండ్రిని గొప్ప కార్యంలో బిడ్డల జీతాలు జరిగించండి శ్రావణ్ బ్రదర్ యొక్క వివాహ విషయంలో కలుగుతున్న ఆటంకాలన్నింటినీ ఏసు శక్తి గల నాంలో కొట్టివేస్తున్నా ప్రభ నదండి ఆ జీవితంలో ప్రభ అతని వివాహం అనే కార్యక్రమం ఘనమైనదిగా అతన్ని మీరు కట్టించి ఇల్లుని కట్టించమని ఆయన గృహంను ప్రభ మీరు కట్టించి ప్రభా ఆ కుటుంబికలను సంతోషపరచమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మ కార్యములు ఎంతో ఘనమైనవి ఎంతో గొప్పవి ప్రభ మీ ఆశ్చర్య కార్యములను ధ్యానించుటకు ప్రభ మాకు సమయం దయచేయండి ధ్యానించుటకు సాక్ష్యంగా పంచుకోటకు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గొప్ప కార్యంలు జరిగించండి ప్రభ ప్రతి మినిస్ట్రీలో ప్రార్థిస్తున్నాం ప్రతి మినిస్ట్రీ కొరకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఆత్మల రక్షణ కొరకై అనేకులు ముందుకు వెళ్తుండగా ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించండి కృపలో ప్రతి జ్ఞాపకం చేసుకొని ప్రభ వారిని అందరినీ సాక్షి నిలబెట్టమని సంపూర్ణ ఆయుష్ను ఆరోగ్యం నెమ్మదిని పరిశుద్ధ ఆత్మశక్తిని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని శక్తి గరి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అవును శుభ్రం విశ్వప్రభ బ్రాహ్మణి సాకుంది ఇంతవరకు వాక్యం ధర మాట్లాడే వాక్యం ఆ విధంలో ఉండాలి వాక్యం అంటే వెలుగు మా జీతంలో వెలుగు వచ్చింది మేము అంశం స్వీకరిస్తాను నా దీవానికి స్తోత్రం చేస్తున్నాం నా దేవా నీరు అక్కడ తొరుగుంది యశ్వ్రభ ప్రార్థన చేయండి నా దీవానికి స్తోతం చేసే విష్ణుప్రభ మన హాస్పిటల్ వచ్చిన విశ్వప్రభ మా ప్రార్థన ఇన్నర్ పూర్తిగా స్వస్థత పరచండి వాళ్ళ కుటుంబం అంతా ప్రార్థన వాళ్ళ పాపం క్షమించి రక్తం కడగండి యేశురాజ్ బుర్ర పాపం క్షమించి మీరు ఒక నూతన జీవం నూతన శక్తి తిరిగి లేవాలా అస్వస్థ కలగాల ని శాక్తి చెప్పారా కుటుంబంతో రక్షణ పొందారా నా దీవాలు అవి చాలా బ్రహ్మ తాకండి కిడ్నీ హీల్ పరమ వైద్యులు పరమ డాక్టర్ పిల్వల పొందిన గాయల సంపన విడిపించి మరిలో విశ్వాసం మార్ము లక్షణం దేశానికి కుటుంబంలో సమస్యలు తీసేయండి నా దైవాన్ని సొంతం చేస్తుంది ఏస ప్రభాస్ రాజ ముట్టను తాకండి అలగా నా దీవానికి ఆ టైఫాయిడ్ జనం దర్జిస్తున్నాను దేవ ఆత్మశరంలో జీవాన్ని పోషించి రక్తాన్ని పోషించి ఆ టైఫాయిడ్ వేసినా విడిచి పోను కాక దేవాలు పుండి తాకి మంచి ఒక జాబ్ తెచ్చని దొరకపతి హీల్ చేసి అలా లీజ్ సిస్ సర్వీసే వాడుకొని అగ్నికాంచని తీగలు మంత్ర తీయాలని కలిసి అని నా జీవానికి మీరు అద్భుతం చేయని అసారం చేయండి నా ప్రియడానికి వందలు వేస ప్రభావ మంచి లోన్ పెట్టిన లోన్ శక్కించుకోవాలా సరస్వతం రావాలా అస్తిత్ అనేక వార్త చెప్పాలా మీరు కారించని భార్య భర్తలో మీరు శాంతి సమాధానం చేయండి నా జీవానికి చేస్తాం విషయానికి వందల దేశం ప్రభా కాస్ విడిపించి కంటే కాల్చని నా దివా భయంకర దినాలున్నా కనుక విశ్వాసం చేయండి స్వస్థపరిచి మన ఆర్థికం ఏముంది ప్రభా మరదపరిచి సైతాంతాలు కాల్చని నా జీవానికి స్తోతం చేస్తాం విషయానికి వందల దేశం ప్రభా హాట్ హీల్ చేయండి నా దివా మంచిని విశ్వాసం దచ్చి జ్ఞానం తెచ్చని ఆ పూల పట్టు ఆగిపోవాలి అన్ని వాయిల్ ముట్టి స్వస్థపరిచే జీవ జల దైతే మంచి బలం ని శక్తి దైచని ఆకలి దచ్చని నా జీవాన్ని మానుతరం తీసేసి స్వస్థపరిచి ఆరోగ్యం దైతే అని నా దీవ తెలు ఎంతో ఉండడం ముట్టని తాకండి అందరూ ప్రభావ ఆరోగ్యం దైతే కష్టంలో తొనిగించి మీరు ఆకలి స్వస్థపరిచి అలాగే నీ మెలకు జీతం దచ్చి మనీసిన ప్రస్తుతం తీరు మాతను మార్చడం సజాని ఎక్కిం దేవ సమయం చేసుకోవాలి దేవా దేవీ ముట్టండి దేవ ఈ శుభ్రత ఈ నామానికి చేయంగా ద మనోజ్ బ్రదర్ ముట్టండి దేవా ఏ దేవా. ఎక్కిస్తూ ఉద్రం అలాగ మనోజ్ బ్రదర్ ముట్టండి సిస్టర్ని కూడా ముట్టండి దేవా అప్పుడల్లా కూడా మంచి ఆరోగ్యం దయించండి ప్రత్యేక శోధనలు అడ్డున ఆటంకాలు తొలగించి దేవాని కృపలా భద్రపరచుకొని దేవా నీ నామానికి మహిమఘనత తెచ్చుకొని దేవ ఈ సజానికి ఇస్తూ ఉదరం దేవా ఏసుకృష్ణానికి కొందన కావ్యస్టర్ ముట్టండి దేవా ఆ కాన్నను కూడా ముట్టండి వాళ్ళకి సంతానాన్ని ముట్టండి ఆ సిస్టర్ దేవానికి ఇస్తూ ఉదరా మీకు వచ్చి నీ తలంపులు దయించండి దేవానికి ఇస్తూ ఉద్ర ప్రత్యేక శోధన అడ్డున తొలగించి దేవానికి ఇస్తూ దేవా అప్పుడు నీ కృపలా భద్రపరచుకొని దేవా నీ నామానికి మహమేజ్ ప్రత్యేక ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి రాజ బ్రదర్ ముట్టండి ఒక జ్వరం వేసునాములు గద్దించి అప్పుడని ముట్టి తాకి స్వస్థపరచండి దేవా ఏస్తున్నామును మీరే స్వస్థపరచండి బిడుదల దయచేసి దేవానికి ఇస్తూ ఉద్రం ఒక సిస్టర్ కూడా మీరు దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏ సజానికి ఇస్తూ ఉద్రం దేవా ఏసుకృష్ణ రజానికి వందన మంజుల సిస్టర్ని ముట్టండి దేవా దేవా వాళ్ళకి మరి వేసునామక లోన్ విషయంలో దేవా మీరు కార్యం జరిగించండి ఏస్తున్నావులో మీరే కార్యం చరిగించి దేవా ఆ యొక్క కుటుంబంలో సమాధానం మీరు దయించండి దేవా మరి నిన్ను కలిగి ఉంటునే సమాధానము దేవా దేవా కుటుంబానికి సమాధానం మీరు దయించండి ఏస్తున్నావులో మీరే కార్యం చరిగించి దేవానికి చెల్లిస్తువా ఏసుకృష్ణ నీకు మందున్నావు తండీ దేవానికి ఇస్తూ దరం కుటుంబాన్ని రక్షించుకున్న దేవా ఏ మరి శ్రవణ్ బ్రదర్ ని కూడా విషయంలో దేవా మీరే కార్యం జరిగించి దివా ప్రతి ఒక్క నీ మహిమలో తీర్చండి మరి దేవాన్ని ైపులు ఉన్న ప్రత్యేక బ్రదర్స్ సిస్టర్స్ ని ముట్టండి దేవా అలా కుటుంబంకున్న ప్రత్యేక సమస్యల నుంచి బిడ్డలు దయచేసి ప్రతి ఒక్క బిడ్డని సేవల బలంగా వాడుకొని దేవాని నామానికి ఘనత మహిమ తెచ్చుకోమని ఏ స్నామంలో మీరే ఆత్మకారం జరిగించామని ఏ స్నామంలో నచ్చినాం తండ్రి ఆమె తండ్రి జీవాధిపతి అయిన ప్రభావ ఏసయ్య నీకు వందనాలు ప్రభా తండ్రి నీకే స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలం అంతా తండ్రి నాయన నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడన తండ్రి దివారాధి ఈ దిన కూడా తండ్రి నీ యొక్క నూతనమైన కృప మా అందరికి అనుగ్రహించి సజీవ లెక్కలో నిలబెట్టి ఈ రాత్రికాల సమయం అందునైనా నీ సన్నిధిలో ప్రభా నాయన నీ సహవాసంలో నాయన మమ్మల్ని ఉంచినావు ప్రభ పాటల ద్వారా తండ్రి మీరు మైమ పొందినారు వాక్యం నీ స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభ నిబ్బరమైన బుద్ధి గల వారే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదమా అని విదుగుచూ తిరుగుచున్నాడని వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభా అయితే అన్నిటి అంత సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారే మెలుగుగా ఉండి ప్రార్థన చేయమని అవుతాండి ఆత్మ శరీరం నైనా చూపించినవు తండ్రి శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలుగుగా ఉండి ప్రార్థన చేయడి ఆత్మ శరీరడీ అయ్యే కానీ శరీరము బలిగినమని కాబట్టి ప్రభానైనా తండ్రి ఏ విషయంలో కూడా ప్రభానైనా ప్రార్థనలో తండ్రి ఎక్కువ సమయం నీలో లేదు ప్రభ మమ్మల్ని క్షమించు నాయన నా మటుకైతే తండ్రి నన్ను క్షమించు ప్రభ ఇది మొదలుకొని ఎక్కువగా ప్రార్థనలో ఉండాలా ప్రభా నైనా తండ్రి నాయన నీ నుంచి మేము శక్తిని పొందుకోవాలా ప్రభ మాకున్న ప్రతి అవసతుల అక్కరతలు అన్నీ ప్రభ నీ సన్నిధిలోనైనా నీకు ప్రార్థించి అడుగుటంలోనే మేము పొందుకోగలుగుతాం ప్రభ కాబట్టి నాయన ప్రార్థనల విషయంలోనైనా మేము నిర్లక్ష్యం చేయకుండా విసుక నిత్యము మేము ప్రార్థన చేయలేకనా మీరే సహాయకులుగా ఉండండి అలాంటి అత్యాసక్తిని మాకు దయచేయండి ప్రభ అలాగే ప్రభా నాయన విన్న వాక్యాన్ని ప్రభ స్వీకరిస్తున్నాను ప్రభా నాయన నాయన ధాన్యాలు ఎట్లయితే ప్రభా ఈ లోకంలో శ్రమ కలిగితే ఎవరైనా ప్రార్థన చేస్తారు ప్రభ కానీ ధాన్యాలు ప్రభ శ్రమ వచ్చుద్దని తెలిసి కూడా ప్రార్థన చేయటం ముమ్మార్లు మారలేదు ప్రభ అలా తను ఎల్లప్పుడూ ప్రభా నాయన అనుదినము ప్రభ ప్రతిదినం నీ సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉన్నాడు ప్రభ నాయన కబట్టి ప్రభ ఆ ప్రార్థన ఆ విశ్వాసమే ప్రభ ఆయన నా సింహాల బోనుల నుండి రక్షించింది అలాగే శద్రకు మెసేకు అభ్యజ్ఞలు ప్రభ ఆ ప్రతిమను నాయన వాళ్ళు నమస్కారం చేయమన్నా పూజించమన్నా కానీ తండ్రి వాళ్ళు మొక్కలేదు ప్రభ నాయన మండుతున్న అగ్నిగుండంలో కూడా వాళ్ళు ముగ్గురు పడవేయబడినా కానీ ప్రభ వాళ్ళు భయపడలేదు ప్రభ అలాంటి విశ్వాసము నీ పట్ల అలాంటి నిరీక్షణ నమ్మకము తండ్రి ఆ ముగ్గురు కనబరిచినారు ప్రభ నా ప్రభ ఈ రోజు వాక్యం మీరు మాతో మాట్లాడినారు ప్రభ అలాంటి మా జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మేము వేటిని పూజించొద్దు వేటిని మా హృదయంలో విగ్రహం చేసుకోకుండా ప్రభ నండ్రి ప్రతిదినం నేను నిన్ను ప్రేమించాలా నీ సువార్థను మేము ప్రకటించాలా ప్రార్థనలో ఉండాలా తండ్రి ఆత్మీయంగా తండ్రి మేము బలపడాలా అనేకులను బలపరచాలా ప్రభ ఆ రీతిగా ప్రభ ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రభ మా బ్రతుకు దినములంతా నిన్ను స్థుతిస్తూ సేవిస్తూ ఆరాధిస్తూ నీ గురించి నీ సువార్థన గురించి మేము సాక్ష్యం ఇయ్యాలా అలా నాయన మీరు మాకు తోడుగా ఉండండి ఆయన ఆ రోజు మీరు ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రభ ఎడతెగ తండ్రితో ఆయన రాత్రంతా మీరు ప్రార్థనలో గడిపినారు ప్రభ అలాంటి ప్రార్థనా జీవితం ప్రభ నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా తండ్రి ఈ వాక్య నా జీవితం మీకు ఆయాసకరంగా ఉంటే నన్ను క్షమించి ఈ విత్తబడిన యొక్క వాక్యం నా హృదయంలో స్థిరపరిచి అభివృద్ధి చేసి పల్లింపు దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభ అలాగే తండ్రి రవిచల్లా బ్రదర్ గురించి ప్రార్థిస్తుండగా ప్రభ రవిచల్ల బ్రదర్ ను మీరు ముట్టండి తాకండి అరికాలు మొదలుకొని నా తండ్రి నడినంత వరకు మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ఏదైతే ఆ బ్యాక్ పెయిన్స్ ఉన్నాయో ప్రభ ఆ యాసిడిటీ ప్రాబ్లం ఉందో కిడ్నీ హార్ట్ సమస్య ఉందో ప్రభ ప్రతి అవయవానికి స్వస్థత మీరు పొందిన గాయములలో ఉంది ప్రభ ఆ గాయములలో ఉన్న స్వచ్ఛత ప్రాభను ఆయన యేసుక్రీస్తున్న అమ్మంలో రవిచల్ల బ్రదర్ కలుగును కాక ప్రతి శోధన కీడు కొట్టివేసి ఆయన కూడా సంపూర్ణంగా రక్షణ పొందాలా మారు మనసు పొందాలా ప్రార్థనలో ప్రభ ఎడగ తెగక నీ సన్నిధిలో ప్రార్థించాలి అలాంటి విశ్వాసము నీ పట్ల నిరీక్షణ నమ్మకము తండ్రి ఆయనకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్న ప్రభ ఆయనకున్న ప్రతి అవసరము అక్కడ మీ క్రీస్తు మహిమ ధైశ్వర్యంలో తీర్చినైనా మీ నామాన్ని మహిమపరుచుకోమని ప్రార్థిస్తున్న ప్రభ అలాగే యేసు కూడా మీరు ముట్టండి తాకండి తండ్రి నాయనా తండ్రి మనుషులందరూ త్రోసి మనుషులందరూ విడిచిపెట్టిన తల్లి గర్భంలోనే నిర్మించిన వాడవ నీ పోలికలో నీ స్వరూపంలో నిర్మించిన వాడవు తండ్రి మమ్మల్ని అందరినీ ఆయన యొక్క విలువైన రక్తం పెట్టి క్రైధనముగా కొన్న దేవుడవు ప్రభా నువ్వు మమ్మల్ని ఎన్నడు విడువవు ఎడబాయో ప్రభ ఆ కృప వాత్సల్యత ప్రభ యేసు పట్ల కూడా మీరు చూపించి ఆయనకున్న హార్ట్ను ముట్టి తాకి స్వస్థపరిచి ఆ మరణకరమైన ఆ యొక్క రోగం నుంచి మీరు స్వస్థపరిచి మీ వరకు ఆయనని సాక్షిగా మీరు లేవనెత్తమని సంపూర్ణంగా ఆయనని మీ రక్షణ మార్గంలోకి నడిపించి మీ నామాన్ని మహిమ ప్రభా నాయన అలాగే స్వరాజ్ అన్నను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నను కూడా మీరు ముట్టండి తాకండి ఆ టైఫాయిడ్ నిసుక్రీస్తు నామంలో గద్దించండి ఏసుక్రీస్తు నామంలో తండ్రి టైఫాయిడ్ నుంచి స్వస్థత కలుగును కాక ప్రభా ఆయనకి నాయన మీ యొక్క స్వస్థత మీరు పొందిన గాయాలలో ఉన్న స్వస్థత ప్రభావ ఏసుక్రీస్తు నామంలో కలుగును కాక సంపూర్ణంగా ఆయనని స్వస్థపరిచి మీ వరకు సాక్షిగా మీరు లేవనెత్తండి ప్రభా అలాగే ప్రభ గొప్పవ నీకు వందనాలకు ఆవేశిస్తున్న డిప్రెషన్ నుంచి మీరు విడిపించండి ప్రభ సంపూర్ణంగా విశ్వాసంలో బలపరచండి నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకం మీరు అనుగ్రహించండి ఆమె ఆలోచనలు తలంపులు అన్నిటికీ స్వర్గత ఏ సుక్రీస్తు నామంలో కలిపి కాక కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ మీరు అక్షర మార్గంలో నడిపించి ఆ కుటుంబానికి ఉన్న ప్రతి శోధన నుంచి మీరు ఆ కుటుంబాన్ని బలమైన పాద సాధనం మీ వరకు సాక్షిగా మీరు లేవనెత్తమని సిస్టర్ ని తండ్రి మీరే ధైర్యపరిచి బలపరిచి విశ్వాసంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నారు ప్రభా అలాగే ప్రభా తండ్రి నాయన మంజులా సిస్టర్ యొక్క కుటుంబం ప్రభా ఏదైతే తన ఇంటి నిమిత్తం లోన్ అప్లై చేసినారో వాళ్ళకున్న అవసరాలను బట్టి వాళ్ళు ఎంతైతే ఆశించినారో ప్రభ ఆ లోన్ వచ్చేటకు మీరు సహాయపడండి అధికారులు మీరు మనసు మార్చండి ప్రభ ఆ కుటుంబం పట్ల కనికరము కృప చూపించి ఆ కుటుంబానికి ఉన్న ప్రతి బంధకముల నుంచే మీరు విడిపించి మరి ముఖ్యంగా ప్రభా మందుల సిస్టర్ భర్తను మీరు మనసు మార్చి ప్రభ తన భార్యను చేర్చుకోలేకున్నా ఆ కుటుంబాన్ని మీరే కట్టి మీ నామాన్ని మహిమపరచుకోండి ఆ కుటుంబాన్ని చుట్టూ మీ కంచె మీ కాపుదల నేను మీ దూతల కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభ అలాగే రేణుకా సిస్టర్ ని మనోజ్ బ్రదర్ని కూడా మీరు జ్ఞాపం చేసుకొని మంచి ఆరోగ్యం అనుగ్రహించండి సిస్టర్కి ఉన్న ప్రతి హార్ట్ పెయిన్ మీరు ముట్టి తాకి స్వస్థపరచండి శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి నాయన మీ స్వస్థత ఏసు క్రీస్తునామంలో కలుగును గాక ప్రభ బ్రదర్ ని సిస్టర్ని ఇంకా మీరు అభిషేకించి మీ సేవలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభ అలాగే శ్రావణ్ బ్రదర్కున్న వివాహ విషయంలో ప్రతి ఆటంకాన్ని తొలగించండి ఇంకా ఆ బ్రదర్ ని విశ్వాసంలో బలపరచండి నేను ప్రతి ఆటంకాలు తొలగించి ఆ వివాహము త్వరగా అవుతకు నైనా ఆశపడ్డ ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభ ఆ రీతిగా ప్రభా తన ఆశని మీరు తృప్తిపరచమని తన వివాహంలో ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించి ఆ వివాహం ఘనముగా ఉంటకు మీరే కృప చూపించి సహాయకులుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నంతండి ఈ ఆరాధనలో పాల్గొందిన ప్రతి బ్రదర్ని సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి కుటుంబాల్లో మీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మది ఏసుక్రీస్తు నామంలో కలుగునే ప్రతి ఒక్కరు వెళ్ళే పనుల్లో రాకపోకల్లో వాళ్ళు చేసే ప్రయత్నములు మీరే ప్రతి దాంట్లో మీరే తపన పరచండి ప్రతి విషయంలో మీరే మీ కృపా మీ సహాయం అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి మీ నూతనమైన పరిశుధాత్మ నడిపింపు అభిషేకం అనుగ్రహించి ప్రతి ఒక్కరిని మీరు సాక్షులుగా స్వార్థలు బహు సాధనం లాగా నేను బలమైన సాధనంలాగా మా మమ్మల్ని అందరినీ వాడుకొని మీ నామాన్ని మయంపరుచుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించేటువంటి సాంతండి మనోజ్ లేదు సార్ నతానియల్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వచ్చు మన యేసుప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును కాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్